పరిశుద్ధ కలిగిన దేవ నీకు వందనాలు తండ్రి ప్రభావానికి స్థుతులు స్తోత్రములు కణిక్రమగల తండ్రి కృప కలిగిన దేవా జీవం కలిగిన తండ్రి నీకు వేలాది వందనాలు కోట్లాది కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి ఈ గడిచిన కాలం అంతా ప్రభానాయన నీ కృపచేతనే మమ్మల్ని రక్షించినవు కాపాడినవు అనేక కీడు దినాల నుంచి అనేక శోధల నుంచి ప్రతి విధమైన మరణగండాల నుంచి ప్రతి విధమైన అపవాది బాణముల నుంచి వాటి అన్నిటి నుంచి మమ్మల్ని తప్పించి కేవలం నీ కృపచేతనే మమ్మల్ని రక్షించి కాపాడి ఈ దినం సజీవ లెక్కలో ఉంచినందుకు ఎస్ఐ నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నీకు కోట్లాది కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి అనేకులు ప్రభానయన ఈ దినాన్ని చూడలేకపోయినారు ప్రభా వాళ్ళ కాలాలు ముగించుకున్నారు కానీ ప్రభా ఎవరికి లేని యోగ్యత ధన్యత మాకు నీకు వందనాలు చెప్తున్నాను ప్రభా ఆయన తండ్రి నీకు స్థుతులు చెల్లిస్తున్నాను సమస్త మహిమ ఘనతా ప్రభావములు తండ్రి ఎస్ఐ నీకే యోగములు కలుగును గాక హలెలుయా తండ్రి ప్రభా నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామాన్ని స్థుతిస్తారు నాయన ఎక్కడ ముగ్గురు కూడి ప్రభా నాయన నేను స్థుతిస్తారు అక్కడ నువ్వు ఉంటానన్నావు ప్రభ అవును ప్రభా నాయన నువ్వు మాతో ఉన్నావు మా మధ్యనే ఉన్నావు ప్రభ నాయన మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు నీవే కాబట్టి ప్రభా జరిగే ఆరాధనలో ప్రభ మీరు తోడుండండి నాయన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి మీ స్వరం వినిపించండి మా జీవితాలను మీరు సరిచేయండి నాయన ప్రభానాయన అలాగే ప్రభా పాటల ద్వారా మీరు మహిమ నొందండి ప్రభానాయన మా యొక్క ప్రతి ప్రార్థనకి మొరకి మీరు జవాబు దయచేయండి ప్రభా అలాగే ఎవరైతే ఈ ఆరాధనలో పాల్పొందలేదో ప్రభానాయన వాళ్ళందరూ కూడా త్వరగా పాలుపొందాలా రాని పట్ల మీ ప్రేమ జాలి దయా కణికమ కృప చూపించండి అలాగే ప్రభానాయన ఈ యొక్క జరిగే ఆరాధన అంతట్లో ప్రభానాయన మీరే తోడుగా ఉండి సహాయకుడిగా ఉండి ఆయన ఈ ఆరాధన మీకు మహిమకరంగా మీరే జరిగించమని ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం చలాయించిన ఆయన మాకు తోడుగా ఉండి మాట్లాడమని నీ స్వరం వినిపించమని నజరేడైనా చేస్తూ క్రిస్తున్ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ేమే నన్ను ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను సమయోచనా నిచికా పాడేను దాచి దాచిా పాడేను సమయోచనా నిపయే నన్ను దాచి కాపాడేను నికృపే దాచి కా పాడేను నీ ప్రేమే నన్ను ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను చీకటి కెరటలో కృంగిన వేలలో చీకటి కెరటలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపణయదలు చదరిన మనసేను నూతనమాయేనా ఉదయించెను నీ కృపణయదలు చెదరిన మనసే నూతనమాయేనా మనుగడయే మరు మలపు తిరిగేనా మనుగడయే మరు మలపు తిరిగేనా నీ ప్రేమే నన్ను ఆదరించేను దరించేను సమయోచనా కృపయే నన్ను దాచి కాపాడేను నికృపే దాచి కాడేను సమయోచనా నిపయే నన్ను దాచి కాపాడేను నికృపే దా పాచు నన్ను ఆదరించేను ఏ ప్రేమే నన్ను ఆదరించేను అలసూచకమైనా మంద సమానికై బల సూచకమైన మందమానీకై సజీవ యాగమయ్యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివ సజీవ యాగమయీ యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివ సంగక్షే మేనా ప్రాణమాయేనా సంగక్షే మమేనా ప్రాణమాయణీ ప్రేమే నదరించేను ఎయ్యా నీ ప్రేమే నదరించేను యోచనా నియే నన్ దచి కాపాడేను నికృపే దాచి కాపాడేను సమయోచనా నిచికా పాడేను నికృ దాచి కాపాడేను ప్రేమే నన్ను ఆదరించేను ఆదరించేను ఆదరించేను హలూయ థ్యాంక్ యూలు ప్రెసిరా పరిశుద్ధ తండ్రి మీకు వనరాలనైనా మహోన్నతుడకు దేవస్తోత్రేసయ్య ప్రభా ఈ ఉదయమించిన తర్వాత వాళ్ళు సురక్షితంగా కాపాడున్నాడు ప్రభావ ప్రతి దశలో ఆ దృష్టి నుంచి కాపాడుతూనే ఉన్నారు మీకెంతో వందనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం సమస్త ఘనత మహిమా ప్రభావంలు మీకే కలిగునుగా కహాలేలియ ఈ మధ్యాహ్న కాలంలో మేము వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు అనుగ్రహించండి వాక్యాన్ని ధ్యా గ్రహించి దాని ప్రకారం ముందు పోలసపడమని ఏ శ్రీ క్రీస్తున్నానో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయం కీర్తన గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము పదిహేడవ వచనం నుంచి నీతిమంతులు మూరపెట్టగా ఎహోవా ఆలకించును వారి శ్రమలలో అన్నిటిలో నుండి వారిని విడిపించును కాబట్టి ఇక్కడ రక్షింపబడ్డ వారికి సంబంధించిన విషయాన్ని రక్షింపబడ్డ వారంటే సొంత రక్షకంగా స్వీకరించిన వాళ్ళకు సంబంధించిన విషయం ఇది వారి శ్రమల అంటే శ్రమలు ఉంటాయి మనకి ఉండవని కానే కాదు నీతిమంతల జీవన విధానాలు నీతిమంతుల శ్రమలు ఏ రీతి ఉంటాయి అనేది కూడా అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఆ శ్రమలు ఉంటాయి అందరికి ఉంటాయి శ్రమలు ఎందుకంటే ఈ లోకంలో మనం ఉన్నంత ఈ లోకము వాళ్ళ ఆధీనంలో ఉన్నంత వరకు ఈ శ్రమలు తప్పవు పర్లోకరాజ్యము ఆరంభమైంది ప్రకటించడము రెండు సంవత్సరాల నుంచి ఆరంభమైంది నడుస్తూ అది ముగింపు దశకు వస్తుంది సంపూర్ణంగా కానీ చివరి దశకు వచ్చేప్పటికీ ఏ రీతి ఉన్నాయనేది మనం గ్రహించగలం ఈరోజు కానీ ఆపదలు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఆపదలు ఉంటాయి కానీ ప్రభు చూస్తూ ఎందుకు గమునుంటాడు అన్న విషయం మనం అర్థంగా చాలా మంది ఈ విషయాన్ని హెచ్చరిస్తూ ఉంటారు తొమ్మిది నెలలు మోసినాక చనిపోయిన శిశువు పుట్టడం ఏంది ఎందుకు దేవుడు తొమ్మిది నెలలు బ్రతికింపజేసిడు గర్భంలో తొమ్మిది నెలల తర్వాత ఎందుకు చనిపోయిండు పుట్టినాక సంవత్సరానికి గంటకి చనిపోతున్నారు కొంతమంది పిల్లలు పుట్టినాక కొన్ని రోజులకే చనిపోతున్నారు పుట్టినాక సంవత్సరం లోపలనే చనిపోతున్నారు నాకు ఒక కేసు తెలుసు నాతో పాటు పనిచేస్తుండే ఒక కలిగి ఆయమే కూడా లెక్చరర్ ఉండే ఒక కాలేజ్ లో నా ఉండే కాలేజ్ అది అయితే ఆమె లేట్ గా పిల్లలు కొట్టిరు ఇద్దరు కొడుకులు ఒక పెద్ద బాబు చిన్న బాబు ఆ పెద్ద బాబుకి హార్ట్ లేదా ప్రాబ్లం ఉండేది చిన్నప్పటి నుంచి డాక్టర్స్ చెప్తున్నారు బాబు ఎక్కువ కాలం బ్రతకాడు అనేసి మీరు అటాచ్మెంట్స్ పెట్టుకోవద్దని వాడు పెద్దవాడు చాలా పెద్దవాడు అయినాడు ఇంకా ఏం చాలా పెద్దోడు అయిండు కాలేజ్ పోయిండు అన్నీ అయిపోయింగ్ అందరూ మర్చిపోయారు సమస్య కానీ సడన్లీ కొలాబ్సే చనిపోయిండు అబ్బాయి అది చాలా బాధాకరంగా ఉంటుంది కదా ఎన్నో సంవత్సరాలు అటాచ్డ్గా ఉండి సరే గర్భంలో చనిపోయిండి అది అటాచ్మెంట్ ఎంతగా అనిపించదు అంతసేపు బాధ ఉంటుంది కంటే ఆ పుట్టిన వాడితో సంబంధం లేదు కాబట్టి పుట్టినాక కొన్ని డేస్కి చనిపోతే కూడా బాధ అనిపిస్తుంది మర్చిపోతాం తర్వాత కానీ అన్ని సంవత్సరాలు పెద్దగా అయినాక సడన్లీ చనిపోతే బాధ అనిపిస్తుంది ఇవన్నీ మనకు తప్పవు కానీ నేను అనేది ఏంటంటే ప్రభువు నాకు ఈ లాక్డౌన్ లో ఒక విషయం చూపించండి ఎంతోమంది ఫాస్టర్స్ చనిపోతుంటే వాళ్ళ తప్పులుగా పెట్టను నేను ఎప్పుడు కూడా గొప్ప గొప్ప ఉదాహరణకి రవి జ కరియాస్ చనిపోయాడు తర్వాత ఆయన ఆయన జర్మన్ సేవకుడు చాలా గొప్ప ఆఫ్రికా మొత్తం గడగడలాడించాడు ఆయన పేరెందుకు నాకు నోటికి చాలా గొప్ప దైవజనుడు అట్లా ఎంతోమంది గొప్ప గొప్ప సేవకులు చనిపోయినారు ఎందుకు చనిపోయినారు అంటే వాళ్ళు తప్పు చేశారని చనిపోతారా అట్లా అనద్దు కదా మనం వాళ్ళు కాలాలు ముగించుకున్నారంటే వాళ్ళు పనులు అయిపోయినాయి ఈ లోకంలో కాబట్టి వాళ్ళు కాలాలు ముగించుకున్నారు చనిపోయారు అనుకుంటాం కానీ ఈ సత్యం తెలియని వారు వాక్యంలో జ్ఞానం లేని వారు హాఫ్ నాలెడ్జ్ అంటాం కదా సగం సత్య సగం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేజ్ డేంజరస్ అంటాం బైబిల్లో ముఖ్యంగా ప్రకటించే వాళ్ళు సువార్త కాబట్టి వాక్యం ప్రకటించే వాళ్ళకి హాఫ్ నాలెడ్జ్ చాలా డేంజరస్ ఎందుకంటే వాడు వినేవాడు ఎంతో డిస్ట్రాయ్ అయిపోతారు వాళ్ళ మైండ్లన్నీ డిస్టర్బ్ అయిపోతాయి అయితే ఆయన ఎందుకు పర్మిట్ చేస్తాడంటే అది ఈ సృష్టి ఆయన ఆధీనంలో ఉంది ఆయన దీనికి రాజు ఆయన ఇష్టం కదా మనం ప్రశ్నించడానికి వీల్లేదు మన తొమ్మిది నెలల తర్వాత ఎందుకు ఆ చనిపోయిందంటే నువ్వు వాడు దాన్ని గ్రహించడానికి నీ సొంత జ్ఞానం ఉపయోగించడానికి ఆయన ఇష్టం ఇంకా అదృష్టమే కదా వాడి లోకంలో పుట్టి శ్రమలు అనుభవించి వాటి అన్నింటిని మీద విజయం పొంది తిరిగిపోయే వదులు అవన్నీ చూడకుండా వాడు స్టార్టింగ్లోనే వెళ్ళిపోయాడు అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయాడు ఇంకా వాడు అదృష్టవంతుడు చెప్పుకోవాలి కదా మనం ఒరీతిగా చెప్పాలంటే కానీ లాక్డౌన్లో దేవుడు బయలుపరిచింది నాకు ఏంటంటే చనిపోయి చనిపోతున్న వాళ్ళందరూ ప్రభు కొరికే చనిపోతున్నారు రక్షింపబడ్డ వాళ్ళు చనిపోతున్న వాళ్ళు ప్రభు కొరకే చనిపోతున్నారు బ్రతుకుతున్న వాళ్ళు ప్రభు కొరకే బ్రతుకుతున్నారని వాక్యం చెప్పబడింది అప్పుడు జవాబు వస్తుంది మాట్లాడే దేవుడు మనకు తెలుసు కాబట్టి ఎన్ని శ్రమలున్నా ప్రతి దాంట్లోకి వెళ్ళి విడిపిస్తాడంట అంటే నువ్వు శ్రమల గుండాండా పోతావు 100% పర్సెంట్ గ్యారంటీ అది ఆ వాక్యం చెప్తుంది పదిహేడ వచనం నువ్వు శ్రమల గుండా పోతావు ఆ శ్రమలలో మూరపెట్టినప్పుడు యహోవను ఆలకించి నీ శ్రమల అన్నిటిలో కొన్నింటిలో కాదు నుంచి నడిపి విడిపించును పద్దెనిమిది వచ్చులో విరిగిన హృదయము గలవారికి యహోవ ఆసన్నుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును ఈ గుణగణాలు మనకు అవసరం నీ హృదయము విరిగి నలిగి ఉండాలా నీ మనసు ఆ రీతి ఉండాల నలిగిన మనసు అంటే బహుగా తగ్గింపుకొని దిగిన మనసు కలిగిన వాడు ఉండాల నీతివంతునికి కలుగా ఆపదలు అనేకంలో నుండి యువవాన్ని విడిపించు అన్నిట్లో నుంచి ఒకటి కాదు రెండు కాదు అయితే నేను నా కొన్ని సంవత్సరాల ఒక యాక్సిడెంట్ అయింది మేజర్ యాక్సిడెంట్ చనిపోవాల్సింది హెల్మెట్ ఉంది కాబట్టి చనిపోలే కాలర్ బోన్ ఫ్రాక్చర్ ఇచ్చిందని పని కానీ ఏం కాలేదు ఒక్క ఎముక నా శరీరానికి తిరగలే అట్లా టూ టైమ్స్ యాక్సిడెంట్స్ అయినా నాకు నా శరంలో ఒక్క ఎముక విరగలే అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది ఇరవై వర్షంలో నీతిమంతులను ఎట్లా కాపాడతారు దేవుడు అని ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడను వాటిలో ఒక్కటి అయిన విరిగిపోదు అంటే ఆయన దేవుడు ఆయన వాగ్దానాలు ఎంతగా నమ్మదగినవి అనేది ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నా నా శరీరంలో ఒక్క విరగలే యాక్సిడెంట్స్ వల్ల ఈ ఇరవై ఒకటో వచనంలో ఒకటో విషయం నేను అర్థం చేసుకునే కొంచెం కష్టం ఈ వాక్యం చెడుతనమును చెడుతనము భక్తిహీనులను సంహరించును చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడతారంట కాబట్టి ద్వేషులుగా మనం ఎప్పుడు ఎంచు ఎందుకంటే మనకు తెలుసు నీతిమంతులు ఎవరో మనం పరిశుద్ధుల గుంపులో ఉన్నాం లక్ష మంది పరిశుద్ధుల గుంపు నీతిమంతులు అంటే గొప్ప జనము ఎవరిని మనం ద్వేషించద్దు ఎందుకంటే వాడు సగం సత్యం వాడు సగం అద్దంలో అబద్ధంలో ఉన్నాడు మంచి ప్రార్థన చేస్తాడు ఉపాసలు ఉంటాడు అన్ని దాన చేస్తాడు కానీ వాడు సగం సత్యము సర్పంలో తెల సహవాసంలో ఉంటాడు కాబట్టి వాడు తప్పక శ్రమల పోక తప్పదు అరేసి నేను వాడిని ద్వేషించాను అరే ఎందుకు బుద్ధి లేదు అని కూడా నేను అనడానికి వీల్లేదు అరీతిగా వాళ్ళు చేయబడ్డారు కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రమల పోక తప్పదు అడుగు అడుగున్న దినదినము మనకి ఈ శ్రమలు తప్ప వదకదేబడ గొరతుల లాగానే ఉంటాం ఇంతవరకు కాచి కాపాడండి అంటే ప్రభు ఒక్కడే కదా మనం ఇంత జాగ్రత్తగా ఉండగలిగినామంటే దావిధ అనుభవాలు చూస్తాం కదా ఆయనకి రోజు ఏదో శ్రమ ఉండేది చచ్చిపోయేంతవరకు శ్రమలు అనుభవించండి కదా మరణం మీద ఉన్నప్పుడు కూడా శ్రమలు అనుభవించండి లేని స్థితి దుఃఖంలో బాధలో ఆయన చేసిన ఒక్క పాపానికి మొత్తం కుటుంబం అంతా చిన్న భిన్నమైపోయింది మనం అందుకే పాపం చేయొద్దు అందుకే నేర్పిస్తారు దేవుడు తావితం చూసి నేర్చుకోండి అని నువ్వు గొప్ప దేవు గొప్ప వాడివి కావచ్చు పెద్ద పొజిషన్లు ఉన్న వాడి కావచ్చు అటువంటి పాపం చేయొద్దాం అనేసి మనం చూస్తాము దానిల గ్రంథంలో ఆ ముగ్గురిని మూడవ అధ్యాయంలో చూస్తాం కదా దానిల గ్రంథంలో చరిత్రభిషక్ అభ్యర్థోలను అలా పడేసినప్పుడు వాళ్ళు శ్రమను అనుభవించటా లేదా దేవుణ్ణి స్థుతించినందుకు శ్రమను అనుభవించారు అన్యులు అట్లా శ్రమలా గుండా మనల్ని పెడతా ఉంటారు అయినా కానీ మనం కాంప్రమైజ్ కావద్దు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటే ప్రేమతోనే ఉండాల వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళని క్షమి తెలియదు ప్రభు వీళ్ళని క్షమించండి అదే రీతిగా దాని మిమ్మల్ని ఆరో వారి ఎలా చేసినప్పుడు ఆయన సింహంపు బోన్లు శ్రమలు ప్రతి నాకు ఎందుకు ప్రభు శ్రమ నువ్వు ఎప్పుడు ప్రేయర్ చేయొద్దు ఆ జ్ఞానం నీకున్నప్పుడు నువ్వు నువ్వు అట్లా ప్రశ్నించి పాపం చేయవు అది ఒక రకంగా పాపం చేయడమే కదా ఇంకో రీతిగా చూపించాలంటే యోహాన్ సువార్త పదహారవ అధ్యాయంలో ఒక విషయం నేను చూపిస్తాను మీకు చూడండి యుహాన్ సు వార్త అధ్యాయము ఒక వాక్యాన్ని ఎందుకంటే మనం లేట్ అయినది కాబట్టి త్వరగానే ముగించుకుంటాము మొదటి నాలుగు వర్షాలలో చూస్తాం ఒక విషయం చూడండి పదహారవ అధ్యాయము మీరు అభ్యంతర పడకుండా ఈ మాటలు మీతో చెప్పుచున్నాను వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి విలువేదురు ఇది శ్రమ కాదా మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవుని సేవ చేయొచ్చు అని కాలం వచ్చి ఇది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్ట్ ఫండమెంటల్ టెర్రరిస్ట్ చేసే పని అదే కదా వాళ్ళు దేవుని పని చేస్తారు అనుకుంటారు వారు తండ్రిని నన్ను తెలుసుకోవడం లేదు ఇలాగ చేయదరు కాబట్టి దేవుని పని కానీ కాదు వాళ్ళు చేస్తుంది అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వీటిని గురించి మీతో చెప్పింది నేను మీరు జ్ఞాపకం చేసుకునేలాగానే ఈ సంగతుల మీతో చెప్తున్నాను ఇప్పుడు జరుగుతున్న ఇవన్నీ ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి శ్రమలు తప్పవు మనకి ఇవన్నీ కాబట్టి జాగ్రత్తగా ఉందాము ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుందాం ప్రతిరోజు ఆయన సన్నిధిలో ఆయన స్థితిస్తూ గణపరచడం నేర్చుకుందాం వర్షిప్ చేయాలా మనం రెగ్యులర్గా వర్షిప్ చేయాల ఎంతసేపు వర్షిప్ చేస్తావో అంతసేపు అవకాశం కొద్దీ సమయం కొద్ది చేసుకుంటుండలా నిర్లక్ష్యం చేయకుండా వెళ్ళిపోతు మనం బయటికి పోవద్దు ఎంత ఆయాసమున్నా ఎంత సమయం ఉన్నా ఎవడు ఒత్తిడి చేసినా ఆగు నేను నా ప్రభు సన్నిధులు కొంత సమయం గడిపి వస్తా నా రాజు ఎదురు చూస్తుంది నా అని చెప్పాలా మనుషులకి భార్యతో చెప్పాలా భర్తతో చెప్పాలా పిల్లలతో చెప్పాలా నేను నా రాజుతో పాటు కొంతసేపు సమయం గడిపి అటువంటి చెప్పే గుణగణాలు ప్రభు మనకి కొరతలు రాసిన పత్రికలో ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం తీసుకుంటాం సాధారణంగా మొదటి కొనతి పత్రిక పదకొండ రెండవ కొనతలు పత్రిక పదకొండవ అధ్యాయం రెండో కొనత పత్రిక పదకొండు అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఒక విషయం మనం జ్ఞాపకం తీసుకుంటాం శర్మలు ఎట్లా ఉంటాయన్న విషయాన్ని వారు క్రీస్తు పరిచారకుల వేరే వారి వల్ల మాట్లాడుతున్నాను నేను మరీ ఎక్కువగా కృసిపరచం మరి విశేషంగా ప్రయాసపడి తిని తప్పదు మనకి సేవలో ప్రయాసం తప్పదు ఎందుకంటే దృష్టిని మనం వాని రాజ్యాన్ని కులగొడుతున్నాం ఎంతో సక్సెస్ఫుల్ మనం లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మన రాజ్యాన్ని కులగొడుతున్నాం ఆ వైరసెస్ మన సేవలో ఇవ్వని పట్టనీయకుండా దాన్ని మనం ఎదుర్కొంటున్నాం వ్యాక్సిన్స్ ని మన జోలికి రానియకుండా దాన్ని ఎదుర్కొన్నాం మనం సక్సెస్ఫుల్ మనం వాని రాజ్యాన్ని కులగొడుతున్నాం మళ్ళీ వాడు గమనం ఉంటాడు చెప్పండి మన చుట్టూ అగ్ని కంచగా ఉంది అయినా కానీ వాడు ఎట్లన చొరబడి మనల్ని ముట్టడానికి ప్రయత్నిస్తాడు ఎందుకంటే వాడు ఈ అగ్నిని భరించలేడు మన దగ్గర ఉన్న అగ్నిని వాడు భరించలేడు మరియు అనేక పర్యాణాలు చేరశాలలో ఉంటుని అపరిమితంగా దెబ్బలు తింటిని అనేక మార్లు ఉంటిని యుధుల చేత ఐదు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తములతో కొట్టబడితాయి ఒక్కసారి రాళ్లతో కొట్టబడుతుని ముమ్మారు ఓడ పగిలి ఎన్నిసార్లు లెక్క పెట్టండి ఎప్పుడన్నా మీరు క్యాల్కులేషన్స్ ఆయన బడ్డ సేవలన్నీ లిస్ట్ ఇస్తుంది ఇక్కడ ఒక రాత్రి బగళ్ళు అంటే ఇరవై నాలుగు గంటలు సముద్రంలో గడిపిండు అనేక పర్యాయ ప్రయాణంలోనూ నదుల వలన నదుల వలన అయినను నా స్వజనలోనైన వలనైనా ఆపదలోను అన్నిజనుల వలనైన ఆపదలోను ఆ ప్రయాసంతోనూ కష్టంతోనూ తరచుగా జాగరణలతోనూ ఆకలి దఫ్లతోనూ తరచుగా ఉపాసములతోనూ చలితోనూ దింగమరత్వంతోనూ ఉండి ఇంకా అనేకలు ఉన్నాయి అంటే ఎంతగా ఆయన కూడా శ్రమ నొందిన వాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం కానీ ఒక్కటి చూడండి నేను ముగించక ఇవన్నీ విషయాలు మనం ధ్యానిస్తూ ఉంటాం నాకు బహు ఇష్టమైన పత్రిక రోమి రాష్ట్ర పత్రిక ఒక్క మీకు చూపించేసి ముగించేస్తాను వాక్యము ఎనిమిదవ అధ్యాయంలో రోమి రాష్ట్ర పత్రిక ఎనిమిదవ అధ్యాయము చూడండి దేవుని ప్రేమించే వారికి ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలను నిజంగా నేను ప్రేమిస్తాను సేవ చేస్తూ ప్రేమిస్తారని చెప్పి ఇంటి దగ్గర కూర్చుంటే కానే కాదు అది దేవుణ్ణి ప్రేమించేవారంటే ప్రేమ అయితే నా గొర్రలం గాయ అంటాడు పేదరితో మూడోసారి ప్రేమించేవారికి దేవుణ్ణి ప్రేమించేవారు అనగా ఆయన సంకల్పం చెప్పున మీకు తెలిసారే సంకల్పం ఏందో ఎవరు నశించుకోవడం ఇష్టం లేదు ఆయన సంకల్పం అదే ఆయన సంకల్పం చెప్పున పిలబడిన వారికి మేలు కలుగుటక్కై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము ఎందుకనగా చూడండి అన్ని సమస్తమును సమకూడి జరుగుతూ ఉంటాయి ఎటువంటి శ్రమ వచ్చినా ఆ శ్రమ నీకు లాభం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఏ శ్రమ అయినా కానీ నువ్వు ఆ శ్రమలుగుండ పోయినాక నీకు లాభం జరుగుతుంది ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్గా దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారుడితో సారూప్యము గలవారటకు వారిని ముందుగా నిర్ణయించాను అది అద్భుతం ఆయన విశేషము మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినా వారిని పిలిచాను ఎవరిని పిలిచినా వారిని నీతి మంత్రులుగా తీర్చాను ఎవరిని నీతి వారిని మహిమ పరచలు నీతి మంత్రుల నుంచే మహిమపరచబడ్డ గుంపు ఇది గొప్ప జనం నుంచి వచ్చిన బయటికి లక్ష నలభై నాలుగు వేల మంది గుంపు మహిమపరచబడ్డ గుంపు మనమే మహిమ మనమే ఆయన మేఘములు వి హోల్డ్ విత్ క్లౌడ్స్ అంటాడు ప్రకటన గ్రంథం అదే మేడవలు ఎన్నిసార్లు చూసినాం మనం లాక్డౌన్ లో ఈ కమెత్ విత్ క్లౌడ్స్ ఆయన మేఘములతో కలిసి వస్త్రనుంది ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ లో కాబట్టి ఇంకా మనం ఆయన అక్కడికరికి ఎదురు ఎట్టి పరిస్థితిలో మనము దుఃఖపడేది లేదు ఎట్టి పరిస్థితిలో మనం బాధపడదు లేదు అతిశయించదు అసలేదు ఏం అతిశయించదు పౌలు ఎన్ని సేవలు అనుభవించినా వాటి గురించి ఏమంత గొప్పగా చెప్పుకుంటలేడు మనం కూడా అంతే మనం కూడా దేని విషయంలో కూడా అంత గొప్పగా చెప్పుకోము తప్పిస్తూ ఉంటాడైనా మనం పోతూ సాక్ష్యం పంచుకుంటాము అటువంటి కృపభాగ్యాన్ని ప్రభు మనకి ఇవాళ యాభై అధ్యాయం ఏషయా గ్రంథం ఒక్కటి చూపించేసి యాభై ఒకటిసారి యాభై ఒకటవ అధ్యాయం ఏషయ గ్రంథంలో ఒక వాక్యాన్ని చూపించేసి నేను ముగించేస్తా ఏడవ అధ్యాయం ఏడవ వచనం సారి యాభై అధ్యాయము ఏడవ వచనం నీతి నీతిని అనుసరించి నా మాట వినుడి నా బోధను హృదయంలో నుంచుకున్న చెల్లారా ఆలకించుడు మనుషులు పెట్టు నిందకు భయపడకండి వారి దూషణ మాటలకు దిగులు పడకుండి వస్త్రంను కొరికి వారిని కొరికి వేయను ఇవన్నీ మీకు తెలిస్తే ఇవన్నీ చర్పములు తేలుంటే ఉంటాయి ఈ వర్షాలు ఎన్నిసార్లు చర్చ మనం కొన్ని సమాచారం చేయాల్సినాం ఈ వాక్యాన్ని వస్త్రంను కొరికి చిమ్మట వారిని కొరికి వేయను బొద్దింట్లో బొచ్చును కొరికి వారిని కొరికి అయితే నా నీతి నిత్యం నిలిచును నా రక్షణ తరతరములుండను ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి మనం అందరం ఆయన రక్షణ తరతరములు ఆయన నీతి నిలుచును శాశ్వతంగా మనం అటువంటి గుంపులో ఉన్నాం కాబట్టి ఇంకా బాలపడ భయపడము దిగులుపడము అదే అయిపోయింది లైఫ్ లో అనుకోవాలి ఒక ఈవెంట్ అయిపోయింది ఒక రోజు అయిపోయింది అనుకోవాలి ముందుకే వెళ్ళిపోతుండం లే గతంలో జీవించద్దు ఎవ్వడు కూడా ఊరికి దుఃఖపడద్దు గతం గురించి ముందుకు వెళ్ళిపోద్దాం అటువంటి భాగ్యం ప్రభావాన్ని గురించి అలా తండ్రి వందననాల ఈ యొక్క సాయంత్రం సంగ్ర మీరు చేసిన అద్భుత కరెంట్ బట్ మీకు వందనాలు రవి మీరు తాకినందుకు వందనాలు తండ్రి సైతాన్ని ఓడిపోయండి ప్రభావ అంచుటగ్ని కంచె వేయండి తరిమీ తరతరములు మీ యొక్క రక్షణ ఉంటుంది అన్నారు నైనా అవును ప్రభావాలు ఎంతో మీ బిడ్డల తండ్రి ఆ రీతిగా శ్రమలు ఉండబోతున్నారు పౌలు శ్రమల గురించి చూసినాం ధాన్యాల శ్రమల గురించి చూసినాం ప్రభావా చంద్రమేషత్న బిందువుల గురించి ధ్యానించినాం ప్రభా దావిదు రాజి శ్రమల గురించి ధ్యానించినాం ప్రభావ ఈ రోజు మా శ్రమల గురించి మేము చూస్తున్నాం నైనా అన్నింటికి తప్పించే గొప్ప దేవుడవునైనా గొప్ప సాక్షిగా మనల్ని పెట్టుకొని గతం గురించి ఆలోచించకుండా భవిష్యత్తులో ముందు పోలాలకు చేపడమని ఏ శుక్రీస్తున్నానో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా హస్తయా నీకు వంద నాలుగు ప్రభా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి ఇదిగో నాయన నీ స్వరం ధర వాకిందర నువ్వు మాట్లాడిన నీకు వేలాది వంద నాలుగు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు ప్రభా ఇదిగో ప్రభాయనా తండ్రి రవి బ్రదర మీరు ముట్టి తాకినారు ప్రభ తనకున్న ప్రతి విధమైన కీడు నుంచి మీరు తప్పించి నాయన మేలు చేసి తనకు మీరు నాయన తోడుండి ప్రభాయన గొప్ప సాక్ష్యం చెప్పే మీరే చేసినందుకు మీకు వేలాది వంద నాలుగు మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఏసన్నికే యుగ యుగములు కలుగును గాక అలెల్య తండ్రి ప్రభా అవును ప్రభాయన ఈ లోకంలో ప్రభ నాయన అపవాది బలంగా విజృంభిస్తుండు మనుషుల ద్వారా కూడా విజృంభిస్తుండడు కాబట్టి నాయన మేం పోరాడుతుంది నాయన ఈ లోకంలో ఉన్న అధికారులతోటి చీకటి శక్తులతోటి ఈ లోకంలో వాడు ఏర్పరచుకున్న సైన్యం తోటి కాబట్టి ప్రభ మేము భయపడడం ఎందుకంటే మా మీరే మాకు రక్షణ ప్రభా మా రక్షకుడు మీరే మా కాపరి మీరే ప్రభా గొర్రెల కొరకు ప్రాణం పెట్టే కాపరి మీరే కాబట్టి మీరు మీరు ప్రాణం పెట్టైనా మమ్మల్ని కాపాడుకుంటారు ప్రభా నాయన కాబట్టి మేము దేనికి భయపడము దేనికి చింతించం ప్రభా ప్రతిదీ నాయన విశ్వాసం అనే డాలును పట్టుకునే ముందుకు పోతాం ఆ విశ్వాసం కేవలం ఈ వాక్యం వల్లనే వస్తుంది ప్రభా ఇంకా వేటి వల్ల రాదు వేటి వల్ల రక్షణ ఉండదు కేవలం ఈ జీవమైన వాక్యం వల్లనే కాబట్టి ఆ వాక్యము ప్రభా మాలో ఉంటే నాయన మాలో విశ్వాసం ఉంటది మేము నాయన తండ్రి ప్రతి విధమైన శ్రమలను కానీ అన్నిటిని మేము జయించగలం ప్రభా ఎందుకంటే వాటి అన్నిటి నుంచే మీరే మమ్మల్ని రక్షించే దేవుడు ప్రభ మమ్మల్ని కాపాడే దేవుడు ఎందుకంటే నీ రెక్కల నీడలో మమ్మల్ని కప్పుకున్నావు ఆయన మీరే మాకు ఆశ్రయము ఆధారము ప్రభ కాబట్టి దేనికి మేము చింతించకుండా ప్రతిదీ ప్రభ నీ మీదనే ఆధారపడుతూ ముందుకెళ్తాం ప్రభ కాబట్టి నాయన ఈ దినం మీరంతా తోడుగానే ఉన్నారు ప్రభ నాయన ప్రతి విషయంలోనే తోడుగా ఉన్నారు అన్నిట్లో మీరు తోడుగా ఉండి ఈ దినమంతా మీ సమాధానంతో నింపినందుకు మీకు వేలాది వందనాలు కోట్లాది కృతజ్ఞతలు వాచందారను మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు ఆ విన్న వాక్యం నేను స్వీకరిస్తున్నాను నా హృదయపూర్వకంగా నేను భద్రపరచుకున్నాను ప్రభ నాయన ప్రభ కేవలం ప్రభా నాయన మీరిచ్చిన పిలుపుని బట్టి ప్రభా నాయన మీరిచ్చిన జ్ఞానం చొప్పున మీరిచ్చిన నాయన అధికారం చొప్పున మేము ముందుకెళ్ళాలా మా సొంత జ్ఞానము మా సొంత తెలివితేటలు ఈ లోకస్తుల్లాగా ప్రభా నాయన కపట మాటలు ఇలా మేము జీవించకుండా ప్రతిదీ ప్రభ నువ్విచ్చిన జ్ఞానంతోనే మేము పోవాలా మీరిచ్చిన నడికుంపుతోనే వెళ్ళాలా మీలోనే అంటు కట్టబడాలా అప్పుడే నాయన మా వేరు అనేది లోకమంతా పోగలదు నీలో అంటు కట్టబడకపోతే ప్రభా నాయన అది ఫలించదు ప్రభాయన ఎక్కడ వేసిన గొంగలి పురుగులు అక్కడే ఉండిపోతాయి ప్రభా ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోతారు ఏ స్థితిలో ఉన్న మనుషులు ఆ స్థితిలోనే ఉండిపోతారు అభివృద్ధి ఉండదు ఫలింపు ఉండదు కేవలం ఫలించడం నీలోనే ప్రభా నీలో ఉంటేనే ఫలిస్తాం నీలో ఉంటేనే మాకు అభివృద్ధి నీలో ఉంటేనే మాకు సమాధానం నీలో ఉంటేనే మాకు రక్షణ నీలో ఉంటేనే నీ కృప మాకు ఏదైనా నీలో ఉంటేనే ప్రభా నీలో అంటుకట్టబడితేనే నీ విత్తనం మా హృదయంలో ఉంటేనే ప్రభ ఆ విత్తనమే ఈ వాక్యం ప్రభ కాబట్టి వాక్యం ప్రకారంగా మేము నడుచుకోవాలా ప్రభ అప్పుడే మేము ఫలించగలము ఫలాలు ఇవ్వగలము ఆయన ఈ లోకమంతా సువార్తని ప్రకటించగలము కాబట్టి ప్రభా నీ కాయస్కరమైంది ఏదున్నా కానీ ప్రభా వాటన్నిటి నుంచి ప్రభ నాయన ఎసుక్రీస్తున్నామంలో తండ్రి నీ ఎదుట ఒప్పుకుంటున్నాము మా ప్రతి పాపములను ప్రతి అపరాధములను మేము చేసిన ప్రతి విధమైన నాయన తండ్రి ఏదైతే దోషం ఉందో వాటన్నిటినీ ప్రభా ఎదుట ఒప్పుకుంటున్నాను ప్రభ నేనైతే ఒప్పుకుంటున్నాను ప్రభ నేనేమైనా ప్రభ నీ చేస్తుంటే నాయన నీ చిత్తం కాకుండా వ్యతిరేకంగా వెళ్ళుంటే ప్రతి విషయంలో కానీ ప్రభ అది వాక్యం ప్రకటించే విషయంలో కానీ ఏ విషయంలో అయినా నీ చిత్త ప్రకారం కాకుండా నా స్వంత జ్ఞానం వాడుంటే నన్ను క్షమించు ప్రభ కనికరించు కృప చూపించు కేవలం ప్రభ ఏదైనా వాక్యము అది వినడానికి గ్రహించడానికి కఠినంగా ఉన్నా కష్టం ఉన్నా నీ నడిపింపు ప్రకారమే వాక్యం ప్రకటించాలా ప్రభ ఎందుకంటే ఈ లేఖనంలో ఉన్నది మనుషుల ఊహలను బట్టి మనుషుల ఇచ్చ నుంచి పుట్టలేదు ప్రభా పరిశుద్ధాత్ముని ఆత్మ ద్వారానే మీరు పలికినారు వాళ్ళు రాసిండ్రు కాబట్టి ఏదైనా వాక్యము పరిశుద్ధాత్మతోనే ప్రకటించాలా ఎక్కడ మా సొంత జ్ఞానము సొంత తలంపులు మేము వాడితే ప్రభ అది మాకు చాలా అపాయకరము ఎందుకంటే మీ యొక్క విధినం వచ్చినప్పుడు ప్రభ నీ ఎదుట మమ్మల్ని దోషులుగా పెడతది ప్రభ మా మీద నిందలు ఉంటాయి మచ్చలు ఉంటాయి కాబట్టి కాబట్టి ప్రభ వాక్యం ప్రకటించేది ఏదైనా నీ నడిపింపు ప్రకారమే నేను ప్రకటించాలా ज्ञा तो प्रकटे ना सो बुद्धि ने नु क्षमी कणीक चूपी नी पशुद्ध आत्माभिषेक दये नीत सत्यमे प्रकटना नुंक नु प्रभा प्रार्थना ना गार्थन का बट्टे ने प्रार्थिना नेनेमना बलहनता है नी एट उपाने की नेोश फील ఎవరేమనుకున్నా నేను తప్పు చేస్తే తప్పనే ఒప్పుకుంటాను న్యాయం చేస్తే న్యాయమనే ఒప్పుకుంటాను మనుషులు ఇట్లా అనుకుంటారు వాళ్ళు అట్లా నేను ఎప్పుడు అలా తీర్మానం చేసుకొని ఎందుకంటే మీరు ఎవరిని దోషులను నిర్దోషులుగా ఎంచరు ప్రాభ మీ ప్రేమ ఎప్పుడు ఒకలాగానే ఉంటది ప్రాభ కపటమైన ప్రేమ కాదు కానీ లోకస్తుల్లో కపటమైన ప్రేమ ఉంటుంది వేషధారణ జీవితం ఉంటుంది ప్రతి హృదయాన్ని మీరు ఎరిగిన దేవుడు ప్రతి మనిషిని అంతరంగమును ఎరిగిన దేవుడు అవన్నీ సృష్టించిన దేవుడు నీవే కాబట్టి నీ పట్ల నాలో ఏమైనా ఆయస్కరంగా ఉంటే వాటి అన్నిటిని నేను ఒప్పుకుంటున్నాను క్షమించు ప్రభ నీ వాక్యం ప్రకటించేటప్పుడు ప్రభాయన నాకు తోడుగా ఉండు నీ వాక్కు నాకు దయచేయి ప్రభ నీ జ్ఞానం నాకు దయచేయి నేను ప్రకటిస్తే నీకు మహిమ రావాలా ప్రభ నేను ప్రకటిస్తే నీకు నాయన అక్కడ జరగాల కానీ నీకు విధానం కాకుండా ఏ విషయంలో తప్పిపోయి ఉంటే ఒకవేళ ఎందుకంటే ప్రభ నాయనా తండ్రి అలాంటి పరిస్థితులు నేను ఎదుర్కొన్నాను కాబట్టే నీ ఎదుట ప్రార్థన చేస్తున్నాను అలాంటి సందర్భాలు నా చెవులతో నేను విన్నాను కాబట్టే ప్రార్థిస్తున్నాను ఒకటి మాత్రం నీ నడిపింపు ప్రకారమే నేను చేయాలన్న సొంత జ్ఞానం వాడుంటే క్షమించు ప్రభ కనికరించు కృప చూపించు నేను ఇది మొదలుకొని ఏ వెళ్ళినా కానీ ప్రభ నీకు మహిమకరంగా వెళ్ళాలా ప్రభ నీలోనే ఫలించాలా అప్పుడే నేను ఈ లోకమంతా పోగలను అనేకుల్ని రక్షణలకు నడిపించగలను నీ యొక్క అపవాది సామ్రాజ్యాన్ని నేను కూల్చగలను అధికారం ఆ అధికారం లేకపోతే నేను ఏ పార్టీ వాడిని ఆవిరి లాంటి జీవితం ప్రభా నాయన నీటి బుడగ లాంటి జీవితం అది ఎప్పుడు పోతుందో కూడా తెలియదు ప్రభా కాబట్టి నీ మీదనే ఆధారపడేలాగినా నీ వాక్యం నేను ప్రకటించాలా అలాంటి సేవలోకి నన్ను నడిపించు ప్రభా మనుషుల విధానాలు చొప్పున వాళ్ళకు విధానాలు చొప్పున వాళ్ళకి అంగీకారంగా వాళ్ళకి ఈ వాక్యం ప్రకటించకుండా ప్రకటించేది ఏదైనా ప్రభా నీకు మహిమ రావాలా అలా ప్రకటించేలాగునా నువ్వే నాకు తోడుగా ఉండి సహాయం దయచేమని ఒకవేళ నేనేమైనా తప్పు చేస్తే నేను ఒప్పుకుంటున్నాను క్షమించు తండ్రి కనుకరించు కృప చూపించు ఇంకా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా సేవలు నేను ముందుకు పోయేలాగున నీ నడిపింపు నాకు దయచే ప్రభావ నాలో ఏమైనా గర్వం ఆహం ద్వేషం నాయన ప్రేమ లేకపోతే సమాధానం లేకపోతే మంచితనం లేకపోతే నాలో ఏమైనా శరీర క్రియలు ఉంటే వాటన్నిటి నుంచి నేను ఒప్పుకుంటున్నాను వాటన్నిటి నుంచి నేను ఎందుకు ప్రాధాయపడుతూ ప్రార్థిస్తున్నాను నన్ను క్షమించమని ప్రాధాయపడుతున్నాను కనికరించి నీ కృప చూపించి నా యొక్క ఆత్మీయ నేత్రాలు ప్రతి విషయంలో మీరే తోడుగా ఉండి నడిపించమని నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి అమ్మీన్ సోదరం ప్రభావ పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తివంతుడా నీకు వందాలేసయ్య అబ్రహాం ఇశాక్ యాకోబ్ల గొప్ప దేవ కృపాశక్తి సంప్రణ జీవం గల తండ్రి నీకే వందాలేసయ్య నా నా దేవ నా తండ్రి ఈ దినవంత ప్రభావ మీ సాయం చేతి నడిపించడం అయినా నీకు వందాలేసయ్యా నీకే కృతజ్ఞతలైనా నీకే స్థుతులు స్తోత్రాలు అర్పించుకున్నదైనా గొప్ప దేవ పతి శ్రమల నుంచి ప్రతి దాంట్లో నుంచి ప్రభ మీరు మమ్మల్ని విడిపించిన విధాన్ని బట్టి నీకు వందాలు చెల్లిస్తున్నమైనా భయంకరమైన శ్రమల నుంచి మీరు అని కాపాడనవుతాండి నీకు వందాలేసయ్యా నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నమైనా గొప్ప దేవ నీకే సమస్త ఘనత మహిమా ప్రభావంలు మహాతేజస్సు మహా ఈశ్వరం యుగ యుగంలో నీకే కలుగును కాక హలలుయ్యా అవును ప్రభావ మీరు కాపాడే గొప్ప దేవుడే నా తండ్రి నీకు వందాలేసయ్యా నీకే కృతజ్ఞతలు అర్పించుకుని మేము థ్యాంక్ యూ జీజస్ గొప్ప దేవ నీకు వందాలేసయ్యా నా తండ్రి నా దేవ ఏ సుప్రభ నా తండ్రి మధ్యకాల సాయంకాల సమయంలోనైనా మీ వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని మీరు మాకు తండ్రి నీకు వందాలేసయ్యా నీకే స్థుతులు స్తోత్రం మీ వాక్యం చేత మీరు మమ్మల్ని ఎంతగానో మా విశ్వాసాన్ని ఇంకా బలపరిచినారు తండ్రి ఈ శ్రమల కాలంలో ప్రవ్వ ప్రతి దశలో ప్రవ మీరు మమ్మల్ని తప్పిస్తారు ప్రభావ పౌలు ఎన్నో శ్రమలు పొందినారు ప్రభ నేను ఎంతో శ్రమలు పొందినారు కానీ మేము శ్రమలు అనిపించడానికి మేము మేము కలిగిన వారం ప్రభావ నేను ఇస్తూ ప్రవ కాబట్టి ప్రభావ శ్రమను ఆయుధంగా ధరించుకోవాలా ప్రవ్వ క్రీస్తు శరీరం మంది శ్రమ పడిన కనుక శ్రమను మీరు ఆయుధంగా ధరించుకోమన్నారు ప్రభావ గొప్ప దేవ ఈ శ్రమలు ఓ ప్రభావ తక్కువ ప్రభావ కానీ మీరు మీరు పొందిన శ్రమలు మేమేం పొందలేదు ప్రభావ కాబట్టి ప్రభ ప్రతి దశలో ప్రవ నేను మహిమ పచ్చాల తండ్రి నేను ఘనపచ్చాల ప్రభావ ముందుకు సాగిపోవాలి ప్రభావ సైతం రాజ్యం కోలగొట్టని ప్రభావం మీ మమ్మల్ని లేవనెత్తినారు ప్రభావ శత్రు బలం మీద మీరు మాకు అధికారం ఇచ్చిన తండ్రి బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నారానా నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నామైనా గొప్ప దేవా నీకు వందాలిసా మీ వాకింగ్ చేత మమ్మల్ని ఎంతగానో బలపరిచేందుగా నీకు వందనాన్ని చెల్లిస్తారేనా నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నమైనా గొప్ప దేవన తండ్రి గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్స్ ఇస్తారు మీరు ఆశ్రదించండి నూతనంగా అభిషేకించండి మీకు గొప్ప సాక్షన్ పెట్టుకునే నా దేవంతాన్ని భయంకరమైన శ్రమల కాలం ఉంటుంది కదా ప్రభావ ఎన్నో ప్రాంతాల్లో ప్రభ శుభార్త లేదు ప్రభావ అలాంటి మారుమూల ప్రాంతాలను వెళ్ళి ప్రభావ మీ వాక్యాన్ని ప్రకటించాలా అనేకులు ప్రభా శిష్యులు చేయాలా సమస్త జన్లు శిష్యులు చేయమన్నారు ప్రభావ ఆ పని మేము చేయాలా ఎందుకంటే ప్రభావ మీరు రాకడ బహు సమీప ఉంది నా తను ఉగ్రత రానేందు ప్రభావ ఈ లోకంలో భయంకరమైన ఓ ప్రభ ఈ లోకంలో తెగులు రాబోతున్న ప్రభావ ఎంత భయంకరమైన కాలంలో రాబోతుంది కాబట్టి ప్రభులందరినీ హెచ్చరించాలా ప్రభా అందరినీ ప్రభావ మీ చెంత అలాంటి భారం కలిగి మేము ముందుకు పోవాలని సహాయపడిన దేని బై భయపడకుండా దేనిసిన చింతించకుండా విశ్వాసం అని కరత దాన్ని కొనసాగించేవారు మీ వైపు చూస్తే మేము ముందుకు సాగిపోవాలి ప్రభావ మేము మోసే భారం మా కాదు ప్రభావ మీ భారంలో అయినా అది ఎంతో సులువైంది తేలికైంది ప్రభావ మీ చిత్తానుసారంగా మేము ముందుకు వెళ్ళాలా మీ ఆత్మ చేత మీరు అలాంటి అభిషేకంలో మమ్మల్ని అందరినీ ప్రాదిష్టమైన వైరస్ బాధ్యతలందరినీ స్వస్థపరచమని ఆదిష్టమైన గ్రూప్లో ఉన్న ప్రతి ప్రదర్శిస్తున్నీ ఆశ్రవదించండి రానబిడ్డలకు మీరు ఆశ్రవదించి దీవించి ఆశ్రవదించండి మీ కొరకు గొప్ప సాక్షిని పెట్టుకోమని ప్రాధిష్టమైన ఇక దినవంతా మీరే సహాయకు నడిపించి మీ నూతనమైన అభిషేకం దయచేసి ప్రతి చోట మీ కొరికి మమ్మల్ని అందరినీ ప్రాదిష్టమైన ప్రతి దశలో ప్రభావ మీందు భయంతో వణుకుతోని మేము జీవించాలా ప్రభావ నా తన్ను ఇస్తమాలు ఎలాంటి బలహీతలు కానీ ప్రభావ వాటి నుంచి మాకు విడుదల ఇచ్చేని ప్రభావ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలా మీకు కనికిరం పొందాలని అయినా మీ కృపలో మేము తండ్రి యథార్థతో పరిశుద్ధతో ప్రభావ నిండు మనిస్తే సేవించే బిడ్డగా మమ్మల్ని చేయండి నా తనే నా దేవానికి వందలు ఇస్తే ప్రతి దశలో ప్రభావ మీకు మైమకరంగా ఉండాలా మా హృదయంలో మీరు నన్ను ఇస్తే మీ ఆత్మ దౌర్మం నడిపించమని ప్రాదిష్టమైన గొప్ప దేవ మీరు ఇచ్చిన ప్రతి మేము గైకొని దాని ప్రకారం మేము జీవించాలా అనేకులు వాటిని అనుభవపూర్వకం ఈ లోకంలో ఎంతోమంది ప్రభావ ప్రభు ఇంకా మతపరంగానే జీవిస్తున్నారైనా వాళ్ళు తెలియదు ప్రభావ మార్గం ఏ రీతి వెళ్ళాలో కాబట్టి రక్షణ బంధువులు ప్రభు ఎన్నో సంవత్సరాలు అయితే ఇంతటి వాళ్ళు ఆ రీతిగానే ఉన్నారు ప్రభావ కానీ వాళ్ళు ఏ రీతిగా కూడా ముందుకు పోలేకపోతున్నారు ఆత్మస్థితుల్లో మేము మిమ్మల్ని తెలుసుకోలేని స్థితిలో ఉంటుందా ప్రభా బిడ్డలు మేము ఏ రీతిగా హెచ్చరించాలో ప్రభావ మాకు జ్ఞానం వివేచన మాకు అందరికీ అనుగ్రించండి ప్రవ్వ లోపల ఒక మందు ఉంది బయట ఒక మందు ఉంది ప్రభ రెండు మందులు కలవాల ప్రభ అన్నిలకు కూడా మీ సువార్థ ప్రకటించాల ప్రభావ కానీ ఈరోజు నా తనేస ఎంతో బాధకరం ప్రవ అన్నిలు సువార్థ ప్రకటించిన వాళ్ళ సేవకులే ప్రభావ అన్నిల మీద రెచ్చిపోతుండగా ప్రభావ ఆయన వాళ్ళకి ఆ జ్ఞానం నుంచి వాళ్ళకి విడదలు కల్పించండి దుష్టాత్మ నుంచి విడిపించండి ప్రవ వాళ్ళందరినీ క్షమించండి మీ కనికరి మీకు కృపజీపించి వాళ్ళ పిలుపు వాళ్ళు వాళ్ళ ఆత్మీయతలు లిప్పండి వాళ్ళ హృదయాన్ని తెరవని ప్రభావ తిరిగి ప్రభావ మీరు శుతించాలా అన్నిలతో ప్రభావ అతని స్వార్థ ప్రకటించాల అవకాశం వాళ్ళు పోగొట్టుకుంటున్నారు ప్రభావ దుష్టుడు ఆర్థిక ప్రవ మనుషులను చెడబడుతున్నారు ప్రభావ కానీ ఎవరి దాన్ని గరించే స్థితుల్లో సేవుకుల సైతం వాళ్ళ కన్ను ఇప్పుడు కలిగించిన వాళ్ళ ఆత్మని తొలింపిన గుడితనం తొలగించినైనా అయినా చెప్పిన ప్రేమ స్వార్థను వాళ్ళు ప్రకటించాలా మీరు ప్రేమించమన్నారు అనేకులనైనా ప్రేమ వల్లే అవన్నీ సాధ్యమన్నారు ప్రభావ కాబట్టి అన్నిలు ప్రేమించిపోతే వాళ్ళు మీ ప్రేమను ఏ రీతి తెలుసుకుంటారు ప్రభావ కానీ సేవుకులు ఆ రీతికి లేరు ప్రాభ ఈరోజు ఎంతో మంది గందరగోళంగా చేస్తున్నారు ఈ లోకమంత ప్రభావ కానీ మేము ఆ రీతి ఉండకుండా మీ ప్రేమను మేము ప్రకటించాలా మీ తోటి మేము అనేకులు నడిపించాలా ప్రాభ సైతాన్ని బంధకాలను బడి తీసుకొని రావాలా ప్రభావ ఆకాశం మన దురాత్మ సమూహతం మేము పోరాడుతున్నాం కనుక ప్రభావ వాటన్నిటి మీద మాకు విజయం ఇస్తారు నీకు వందాలి ప్రభావ ఎందుకంటే వాడు మా ముందు ఓడిపోవాల్సిందే ప్రభావ ఎందుకంటే వాడు బలం మీద మీరు మాకు అధికారం ఇచ్చినాను ఆయన ఆ అధికారం మీ మహిమార్థమే వాడుతూ ముందుకెళ్ళి నేను మహిమ పచ్చాలా అనేక ఎంత నడిపించాలా అలాంటి సేవా నడిపించమని ఏసుక్రీస్తు పరిశుద్ధనాముల నా తన్ని నీకు వందాలి సేయా చంద్రశేఖరని ముట్టను ప్రభావ అన్నకు మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి మీ పర్లోకొప్ప జ్ఞానం చేత నింపండి మీ సముచితమైన జ్ఞానం చేతి నింపండి అనేకమైన విషయాలు బయలుపరచండి ప్రభావ ఇక సమాప్తి చివరి అంచులు మేము అందరూ ఉంటుంది క్రవ ఎన్నో విషయాలు ప్రభావ మాకు మీరు బయలుపరచండి ప్రభ రాబోయే దినాలు ఏ రీతిగా మేము ముందుకు వెళ్ళాలి ఏ రీతిగా ఉండబోతున్నాయి మాకు బయలుపరచండి మాతో మాట్లాడండి ప్రార్థనలు ఎక్కువ సమయం గడపాలా ప్రభావా కానీ ప్రార్థనలు గడపలేకపోతున్న దేవ మొలు క్షమించమని ప్రార్థిష్టమైన ప్రార్థనలు ఎక్కువ సమయం గడపాలా ఆరాధనలు ఎక్కువ సమయం గడపాలా వాక్యంలో ఇంకా ఎక్కువ సమయం గడపాలా అన్నింటినీ మేము బ్యాలెన్స్ చేసుకుంటే మేము ముందుకు పోవాలా ప్రభావా ఆ రీతి నడిపించండి ప్రభావ అటన్నిటి మాకు ప్రభావం మేము ముందుకు పోలాగిన సాయపడమని ప్రాధిష్టమైన గొప్ప దేవానికి వందాలిస్తాయా సమస్తం మీకే సాధ్యం కనుక ప్రభ సమస్తం మీ నుండి మాకు కలుగుతుంది కాబట్టి ప్రభ మాకు అవన్నీ సిద్ధపాటు మేము వెనక చూడకుండా ముందుకు సాగిపోవాలా అలాంటి బిడలకు మమ్మల్ని తయారు చేయండి అన్న కుటుంబాన్ని మీ దీవించి ఆశ్రదించండి బిడ్డలు చుట్టూ అగ్ని కనిచి మీ దూతలు పెట్టి మీకు గొప్ప సాక్షిని పెట్టుకోండి పీచర్ బ్లెస్ చేయండి ఉంటే స్థితిలో ఏవైనా మీ తోడునండి అన్నికి మంచి ఆర్గం ఇచ్చే మంచి ఆర్గంగా సేవలు ఇంకా బలంగా వాడుకొని అన్న బంధువులు అందరినీ ఇంకా ఈ సత్యంలో ముద్రించి ఓ ప్రభ మీ రాకుడు అందరిని సిద్ధపచ్చుకోమని త్వరలో క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ ప్రార్థించండి చేస్తున్నానాస్తుతం ప్రభా పరిశుద్ధరా వేసే అకృప మేడం మీకు వందనాలు ప్రభా ఏసు క్రీస్తు నామం వాక్యం చేత మీరు మాతో మాట్లాడారు ప్రభా వాక్యాన్ని మోహృదయాలలో నీరు కటి ఫలింపుత ఇచ్చేయండి ప్రభా మీ కృపాలు మీ కనికరంలో ప్రభా మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభా మా మార్గము మా సత్యము మా జీవము మీరే ప్రభా ఆది అంతము మీరే ప్రభా మీకు వందనాలనైనా మీకు వందనాలనైనా మీ నామంకే యుగ మహిమ కలుగును గాక హలిలుయ్య సర్వోన్నత దేవ నా రక్షక ఏసేయ కృపా సత్య సంపూర్ణుడా మహిమ స్వరూపుడ ప్రభ దయగల తండ్రి ప్రభ మీరు అక్కడ మేము సిద్ధపడి ఉండాలా అనేకులను సిద్ధపరచలో ప్రభు మీ వాక్యాన్ని గైకొని ప్రభు దాని ప్రకారంగా మేము నడవాలా ఆజ్ఞలను పాటిస్తూ నడవాలా ప్రభు దీన్ని విడిచిపెట్టే వాడిలాగా ఉండడానికి వీలేదు ప్రభావ మీ కృపలో మీ కనికరంలో మీ కొరకై ప్రభ రోషం కలిగి ప్రభ ఈ లోకంలో జీవిస్తూ మేము మీ నామంకే యుగ మహిమ కలుగును గాక వేసి క్రీస్తున్నామో ప్రార్థన చేస్తున్నాం తండ్రి వశుద్ర ప్రేలే దే కృపల తండ్రి దేవాయచు ప్రభ నీకు లెక్కలేని వందనాలు ప్రభా కృతజ్ఞత అస్తుధృస్తో దాహలే రజ వశుద్రవైన సర్వ శక్తి సర్వాధికారి నీకు వందనాలు ప్రభ దేవాచు ప్రభా వాక్యం చేత మాట్లాడిన గొప్ప దేవ నీకు వందనాలు ప్రభా దేవాచు ప్రభ ఎన్ని శ్రమాల్లో వచ్చినా ఏది వచ్చినా కానీ మేము అన్నిట్లో విజయం పొందుకుంటూనే వెళ్ళాలి ప్రభా చివరి వరకు తండ్రి దేవాయచు ప్రభ మరి నీ చిత్తాంతరంగా మేము నడవాలా దేవని యొక్క రక్షణ ప్రణాళికలో ప్రభా మేము చేయ వరకు ఉండాలా ప్రభా అనేకుల కోసం మేము ప్రార్థించాలా ప్రభా భారమైన ప్రాధాలు మేము చేయాలా అందరి కోసం మేము ప్రార్థించాలా ప్రభా దేవ ప్రతి ఒక్క నీ యొక్క సత్యంలోకి లాకరని ప్రభా దేవాచు ప్రభ మళ్ళు గుడ్డితనం నుంచి ప్రభా మారి ఆత్మత మీరు దీపండి ప్రభ దర్శించే వారితో మీరు మాట్లాడండి ప్రభా దేవనీ కేందన ప్రభా దేవా ప్రభా మరి సర్పబోధ తేలిబోత ప్రభాచు నామంలో ప్రభ తృక్క వేయబడున దేవాయచు ప్రభా మరి వాటి అన్నిటి మీద ప్రభ మీరు మాకు అధికారం ఇచ్చిన ప్రభా నీ నామార్థమయ్యి ప్రభా మేము వాడుకోవాలా ప్రభా దేవాయచ ప్రభా మేము ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసినా ఏది చేసినా కానీ ప్రభా మీ యొక్క కార్యం అక్కడ నీ నామానికి మహిమ రావాలా ప్రభా దేవాయ ప్రభ మా అందరినీ దీవించాలి ప్రభ ఆశ్రమించి తనింపడి ప్రభా అభిషేకిం నీ యొక్క సేవలు మమ్మల్ని వాడుకోమని ఏ సుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి ఆమెన్స్ వినిపిస్తుంది కదా వినబడుతుంద ఓకే సార్ నేను చిన్నగా నేను ఆయన చేసిన కార్యం ప్రభు చేసిన కార్యం నేను చిన్నగా సాక్ష్యం పంచుకుంటాను ప్రభు నాకు ఇచ్చిన సాక్ష్యం ఈరోజు మధ్యాహ్నము నా పేరు రవి కేబీపీఎం గ్రూప్ నేను పరిచర్య చేస్తాను మాది బాలాజీ సికింద్రాబాద్ ఈ ఉదయకాల సమయంలో నా వర్క్ గురించి నేను మధ్యాహ్నం టైంలో నేను సివిల్ వర్క్ చేస్తాను ఆ పైన ఒక టెన్ లెవెన్ ఫీట్ హైట్ ఉంటది ఆ హైట్ లో నేను రేకుల్లో వేస్తున్నాం ఒక ఒక ఇల్లు చేస్తుంటే ఆ రేకుల్లో అక్కడ ఉన్నాము కానీ ఆ రేకులు వేసే టైంలో ఒక విషయం అక్కడ ఏంటంటే అది లైన్ వేసుకుంటూ పోతున్నాం అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం ఆ టైంలో ఏమైందంటే షడన్లీ ఆ రేకు అది అప్పటికప్పుడు అది అంతకుముందు దాని మీద నేను నడిచినాను రెండు మూడు సార్లు నడిచినాను కానీ అది అప్పుడు అప్పటికేం కాలేదు అది కానీ అది ఏమైందో తెలియదు కానీ ఆ టైంలో సడన్లీ ఏమైందంటే మధ్యలోకి ఇరిగిపోయింది ఆ రేకు ఆ రే రేకు ఇరిగి అంత హైట్ నుంచి అట్లనే నేను చక్కగా కొంచెం దూరం కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ అయిపోయి మొత్తం నా నడుము వెనక భాగం మొత్తం ఆ హైట్ లో నుంచి కిందకు వచ్చి ఒకటే స్టేబుల్గా వచ్చి కింద పడ్డప్పుడు ఎంత భయంకరంగా సౌండ్ వచ్చింది నా అవయవాలు మొత్తం కదిలిపోయినట్టు ఒక ఆ క్షకణండ్ లో నాకు అసలు ఏం అనిపించలేదు మొత్తం షట్ డౌన్ అయినట్టు అనిపించింది ఒక భయంకరమైన పెయిన్ లాగా అనిపించింది ఏమి అర్థం కాలేదు కానీ ఆ టైంలో నాకు నోటి నుంచి మాటే రాలేదు కానీ నాకు నాకు ఒక తలంపు దేవుడు ఇస్తాను అక్కడ ఏంటంటే నువ్వు ఆ నువ్వు ప్రార్థన చేయన్నప్పుడు నాకు సడన్లీ నాకు ఆ ఒక వాక్యం జ్ఞాపకం వచ్చింది ఎందుకంటే ఈ లాక్డౌన్ లో దేవుడు మనకు బయలుపరిచిండు సమర్థవంతమైన వాకు కాబట్టి ప్రతి దాంతో మనం మాట్లాడినప్పుడు అవి మన మాట వింటాయి అవి రెస్టోర్ అవుతాయని ఆ తలంపు దేవుడు నాకు ఇచ్చిన టైంలో ఆ టైంలో ఇచ్చినప్పుడు వాళ్ళంతా నేను నాకు లేపిన రూపాయికి కానీ వాళ్ళు ఏదోదో అంటుకుంటా ఉన్నారు కానీ నాకు అదే నాకు ఆలోపనలు కాలే కానీ ఆ టైంలో అప్పుడు నా గుండు మీద చేయి పెట్టుకొని నా అవయవాలతో మాట్లాడుతున్నా ఏసుక్రీ స్థనంలో నీకు నా అంతరంగా ఉన్న సమస్తం పతి అవయవాలు బ్రెయిన్ నుంచి మా నా హృదయంలో ఉన్న పత్తి అవయవాలతోనే ఏ సూక్రీస్తాం నీకు ఆజ్ఞాపిస్తాను మీరు తిరిగి రెస్టోర్ కానీ వీళ్ళు మీరు ఎలాంటి డిస్టర్బెన్స్ కావడానికి వీలలేదు నేను ఏ స్థితిలో మీరు ఉన్నారు అదే స్థితిలో మీరు అంత రెస్ట్వర్ కావాలి ఏ సూక్రీస్తాం నీకు ఆజ్ఞాపిస్తున్నానని అవయవాలతో మాట్లాడినా మాట్లాడిన తర్వాత ఒక ఆ తర్వాత నన్ను పైకి లేపిన తర్వాత కొంచెం రియలైజ్ అయిపోయింది అప్పుడుదాకా నాకు ఊపిరి ఆడలే కనీస ఊపిరి తీసుకున్నంత అవగాహన లేదు మొత్తం ఇట్ ఒత్తిపడితే ఎట్లా ఉంటుంది అంత భయంకరంగా ఉండే అప్పుడు కన్నా నోట్లో మాట ఇదంతా నా హృదయంలో జరుగుతుంది అంత అట్లా ప్రార్థన చేసినాక కొంచైపోయిన తర్వాత నాకు అప్పుడు రివీల్ అయింది అప్పుడు నాకు ఊపిరిలో ఆడినట్టు అనిపించింది తర్వాత లేచి నుంచైపోయిన తర్వాత అప్పుడు నోట్లోంచి మాట వస్తే లేదు అప్పుడు నాకేమనిపించిందంటే వాళ్ళు వాటర్ తీసుకొచ్చి నాకు ఇచ్చినప్పుడు అప్పుడు నేను ఆ వాటర్ చేయబెట్టి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసి జలంతో మాట్లాడిన ఎందుకంటే మనకు ఆది కాండం మొదటి అధ్యాయంలోంచి ఒక వాక్యం దేవుడు మనకు బయలుపరిచిండు ఆ జలముల నుంచి అవన్నీ పుట్టించును కాక అని ప్రార్థన చేసిన ఆ ఆ వాక్యం నాకు జ్ఞాపకం వచ్చి అప్పుడు ఆ జలంతో మాట్లాడి ప్రార్థన చేసిన ప్రభు ఈ జలాన్ని మీరు రక్తంగా మార్చని ఆ జలంకు ఆజ్ఞాపించిన ఏసుక్రీస్తునాంలో నా ఈ యొక్క నా హృదయంలో పోతే పత్తి ఆ వేళ స్వస్థత కలిగి అది రివిలో అవును కాక స్వస్థత కలుగును కాక ఏసుక్రీస్తున్నా నీకు ఆజ్ఞాపిస్తున్నాని ఆ జలంతో మాట్లాడిన ఆ నీళ్ళు తాగిన తర్వాత ఒక ఒక ఫైవ్ మినిట్స్ కి నాకు నోట్లోంచి మాట వచ్చింది అప్పుడు దాకా నోట్లోంచి నాకు మాట్లాడుతున్నా కానీ ఆ స్వరం వస్తలేదు ఆ ఎప్పుడైతే ఆ నీళ్లు ప్రార్థన చేసి నేను తాగినానో అప్పుడు నాకు నోటి నుంచి మాట్లాడడం స్టార్ట్ అయిపోయింది తర్వాత దేవుని కృప ఏంటంటే అంత హైట్ నుంచి నేను కింద పడ్డ నాకు ఒక ఎముక ఇరగలేదు అందరూ వచ్చేసి తర్వాత అందరు నన్ను పరిశీలిస్తాను వచ్చి ఈ నడువులకి ఎందుకంటే అది పడగనే నడువులు ఇరిగిపోతే ఖాళీ ఆ ఎముకలన్నీ జరిగిపోయినాయి అనుకున్నారు వాళ్ళైతే ఎందుకంటే ఆ పడగనే నాకు ఇక నన్ను వాళ్ళే వచ్చి లేపినారు ఆ టైంలో అంతా చూస్తున్నాడు నా నడుముకి ఏమైందా కాలు ఏమందా దెబ్బ తేలిందా ఎనుకలు ఏమైందని చూస్తున్నారు కానీ ఆయన కృప నడుంకి ఏం కాలేదు ఒక ఎనుక ఇరగలేదు ఒక పక్కటి ఎనుక ఇరగలేదు ఏం కాలే అది ఆశ్చర్యం మన అది ఆయన కృపని భయంకరమైన ఆ సోధ నుంచి ఆ కీడు నుంచి దేవుడిని దర్పించాడు తర్వాత నేను ప్రార్థన చేసిన కానీ అక్కడ దేవుడు చూపించి నాకు భయంకరమైన డీమండ్ స్పిరిట్స్ ఉన్నాయి ఆ ప్లాట్ లో తర్వాత నేను వాటిని బంధించిన వాటిని ఆజ్ఞాపించాడు వెళ్ళిపోమ్మని తర్వాత నేను ఆ ట్రైబుల్కి వచ్చి కాడి కూడా భయంకరంగా ఇవన్నీ చెప్తే చాలా మందికి తెలీదు కాబట్టి నేను నాకు అనుభవం చెప్తున్నా నాకు అది అది ఎందుకంటే నేను ఆ టైంలో అంత భయంకరంగా అవన్నీ ఇట్లా వెంటబడటం అట్లా అట్లంత భయంకరమైన కానీ అవి నన్ను ఏం చేయలేకపోతున్నాయి కానీ ఆ రీతిగా సై భయంకరమైన శోధన ఉండే కానీ ఆ భయంకర శోధించి దేవుడు నన్ను నాకు ఒక ఎముక ఒక నడుముక నాకు ఏం దెబ్బ అంత హైటి అసలు ఏ వాళ్ళ పరిస్థితి ఎట్లుండో తెలియదు కానీ నా ప్రభు నన్ను కాపాడిండు ఆ యొక్క ఏం కాకుండా నన్ను కాపాడి ఇప్పుడు ఆ పైన్స్ కూడా ఇప్పుడు ఏం పెద్దగా ఏం లేవు మా వాళ్ళు అంతా చెప్పి హార్ట్ కూడా కొంచెం పనిచేయలే కానీ ఎప్పుడైతే నేను అట్లా ప్రార్థన చేసి ఆ అవయవాలతో నేను మాట్లాడానో అప్పుడు వర్త తిరిగి రెస్టర్ అయిపోయినాయి నేను ఆజ్ఞాపించిన ఏసుక్రీస్తాను ఎందుకంటే మనం విన్న ప్రతి వాక్యము చూడు ఆ టైంలో నేను కనుక ప్రార్థన నాకు చేయకుని నాకు తెలియదు కానీ నాకు దేవుని ఆత్మ ఆ రీతిగా ప్రేరేపించింది నేను ఆ రీతిగా ప్రార్థన చేసి చేయగానే అవన్నీ రెస్టారెంట్ నాకు శ్వాస ఆడింది అప్పుడుదాకా శ్వాస రాలే తర్వాత మాట రాలే కొంచేపుటికి ఎప్పుడైతే నేను ప్రార్థన చేసినా వాటర్ ప్రార్థన చేసిన నేను తాగినానో అప్పుడు అప్పుడు నోటి నుంచి మాట వచ్చింది ఇది ప్రవ్వలే కలిగింది ప్రవ్వుకే మహిమ కలుగును కాక దేవుడికి చిన్న సాక్ష్యం దీవించిన కాక ఆమెన్ హలూయ ఆశీర్వాదం ఇచ్చాడు అన్న మన పరువైన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడయండిన గాక ఆ మేన్ ఆ మేన్ హలలుయ ప్రెసిడెంట్ అన్నారు